పరిశుధుర దేవా వందైనా గొప్ప దేవ మీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రవ్వా సమస్త సృష్టికి మూలకారకుడౌ ఆది సంబూతుడవ్నైనా మీరే యుగ యుగములకు స్తోత్రార్హుడవు ప్రవ్వా మేమింకనూ పాపులమై ఉండగా మా కొరికి లోకంలోకి వచ్చినైనా మాకు బదులుగా మీరు మరణించి క్రయధనంగా మీ యొక్క ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు కాబట్టి మేం మీ సత్తు ప్రవ్వా మా జీవితం మీద మాకు ఏ అధికారం లేదు ఎందుకంటే అది మీకు సమర్పించినాం కాబట్టి మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయంలో ప్రవ్వ మీ గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయకులుగా ఉడిపించండి వాక్యంలోని ఆ యొక్క సత్యాలను గ్రహించలాగానే మీ యొక్క ఆత్మీయ నడిపింపుదండి మేం ప్రవ్వా దేని విషయంలో ఆతరపడకుండానైనా త్వర త్వరగా పరిగెత్తకుండా ప్రవ్వ నిదానంగా ముందు పోలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీరే మమ్మల్ని నడిపించండి చిన్న గోడపిల్లగా మేము ఉంటుండగానైనా మీరే మమ్మల్ని పట్టుకుని ఎత్తుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం వాటిని అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీరాకరపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్యా ఈరోజు పదహారవ తారీఖు డిసెంబర్ రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా తమ్మూజు నెల అంటాం దీన్ని ప్రపంచమంతా ఈ నెల తమ్మూజు దేవతని ఆరాధించే నెల ప్రతి దేశం ప్రపంచమంతా అట ఇదే మన దేశంలో ఇది ఏమంటాం చలికాలం కదా ఇది కానీ అదే ఫారిన్ దేశ్ కంట్రీస్లో ఇది ఎండాకాలం వాళ్ళకి ఎండాకాలం ఇది ఆస్ట్రేలియా యునైటెడ్ స్టేట్స్ అటు దీకంతా ఇది భయంకరమైన వేడి ఉంటుంది మళ్ళీ ఇంగ్లాండ్ అట్ట దిగబోతే మళ్ళీ చలి ఇట్లా మంచి కూరుస్తూ ఉంటుంది వింత కదా కాబట్టి భూమి ఇరవై నాలుగు గంటలు కొన్ని వేల సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉంది ఆయన ఎప్పుడైతే నిరాకారంగా ఉన్న భూమిని అగాధంలో నుంచి బయటకు తీసుకొచ్చిండో ఆ రోజు నుంచి అది తిరుగుతూనే ఉంది అప్పుడే స్టార్ట్ అయింది అప్పటి నుంచి తిరుగుతూనే ఉంది ఉంది అది ఆగేది లేదు కదా అది ఆగే కాలం ఉందా అది ఎప్పుడు ఆగుతుంది ఆత్మీయ దృష్టితో చూస్తే ఆగుతుంది అది కాబట్టి దేవుని బిడ్డలకే సాదృశ్యంగా ఉంది భూమి అది ఇరవై నాలుగు గంటలు తిరుగుతుంది కాబట్టి దానికి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అంటూ ఉండదు కాబట్టి వాస్తు అనేది లేదు వాస్తు ఎప్పుడు ఉంటుంది అది ఒక స్థలంలో ఇట్లా ఉంటే ఇది ఈస్ట్ ఇది వెస్ట్ అది నార్త్ ఇది సౌత్ అంటాం కానీ ఇది ఇరవై గంటలు తిరుగుతుంటుంది దీనికి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఉంటుందా తిరుగుతూనే ఉంటుంది కదా భూమి ఆ తిరుతా ఉన్నప్పుడు దానికి ఈస్ట్ వెస్ట్ అనేది లేదు ఈస్ట్ వెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది స్థిరంగా ఉంటే భూమి ఉంటుంది అది స్థిరంగానే తిరుగుతూనే ఉంది నాలుగు గంటలు కొన్ని వేల సంవత్సరాల నుంచి కాబట్టి సూర్యుని చుట్టిట్ట తిరుగుతూ సూర్యుడు మధ్యలో ఉంటాడు అన్ని గ్రహాలకి మధ్యలో ఉంటాడు సూర్యుడు చుట్టూ తక్కిన గ్రహాలనే తిరుగుతూ కొన్ని వేల సంవత్సరాలు తిరుగుతున్నాయి భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఎప్పుడైతే మన దేశము అటదికి ఉల్టా వచ్చినప్పుడు సూర్యుడు కనిపించడం మనకి కాబట్టి చల చలికాలం మళ్ళా తిరిగి ఏప్రిల్ టైంకి మళ్ళీ తిరిగి సూర్యుని దగ్గరకు వస్తుంది చుట్టూ తిరిగి ఒక సైకిల్ తిరిగి వచ్చినప్పటికీ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అట్లా కాలాలు మారుతా ఉంటాయి సూర్యుని చుట్టూ భూమి తిరిగే ఇటు దిక్కు తిరిగినప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియా ఇటు దిక్కు అమెరికా ఇటు దిక్కు ఇండియా అనుకో సూర్యునికి ఇండియా అంటే సమ్మర్ ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియాకి సమ్మర్ మన ఇండియా ఇక్కడ ఉంది సూర్యుడు ఇక్కడ ఉంది అనుకో మనకి చలికాలం అట్లా కాలాలు తిరుగుతూ ఉంటాయి దేవుడు అట్లా పెట్టిండి వాటిని ఆ విధానం పెట్టిండు కాబట్టి వాస్తవం అనేది లేనేలేదు నిజానికి అది వాస్తవం కాదు అది వమ్ము సరే దాని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం కాలాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కాలాలు తమ్ముజ కాలం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను కాబట్టి సమస్య ఒకసారి వస్తుంది కాలం సంవత్సరానికి ఒకసారి వస్తుంది తమ్ముజ నెల కాబట్టి ఈ నెల అందరూ ఆ చెట్టు చుట్టూ కూర్చొని ఆనందిస్తుంటారు కానీ పాత నిబంధన కాలంలో చూపిస్తానని ఇప్పుడు చూపించడం మీకు వాక్యం ఎటో దిక్కు వెళ్ళిపోతుంది పాత నిబంధన కాలానికి వస్తే కణానీయులు దాని బబులోను దాని తర్వాత ఆ చెట్టు చుట్టూ కూర్చొని ఏడ్చేవాళ్ళు ఆ చెట్టు పెట్టుకుని దాన్ని అలంకరించి ఏడుస్తుండేవాళ్ళు ఎందుకంటే ఆ తమూజు దేవతని ఓదార్చడం కొరకు ఏడ్చేవాళ్ళు ఏం పర్లేదు నీ బాబు చనిపోలేదు ఇదిగో నీ బాబు ఈ చెట్టులాగా ఉన్నాడు పచ్చగానే ఉన్నాడు ఈ చెట్టులాగా దీన్ని అలంకరించిన నీ బాబు ఇట్లా అలంకరించబడ్డాడు ఆయన చనిపోలేదు అని ఆ దేవతని ఓదారుస్తూ దేవత ఏడుస్తూ ఉంటాడు తన కొడుకు చచ్చిపెడనేసి చలికాలంలో తన కొడుకు గొర్రెలంగా ఆస్తు ఉంటాడు చలికాలం గొర్రెలంగా ఆస్తు ఉంటే ఎలుగు మంట వచ్చి వాడి మీద పడి చీల్ చేస్తది చీల్ చేసినప్పుడు వాడు చనిపోయేనేసి తల్లి ఏడుస్తూ ఉంటే మనుషులు ఓదారుస్తూ ఉంటారు అది స్టెరీ స్టోరీ ఆ చెట్టు వెనకాల ఉన్న స్టోరీ అది సరే ఇప్పుడు నేను చెప్పాను అన్నీ డీటెయిల్గా తీరుగా మీరు కావాలంటే కొంత కాలం క్రిందట ఒక రెండు మూడు సంవత్సరాల ఉన్న ఈ ఇంటర్నెట్లో వాక్యాలు ఉన్నాయి అందులో అనిపిస్తుంది మీకు ఇది ఇవన్నీ నేను చెప్పిన ఆ రోజులలో చరిత్రలో ఎట్లా వచ్చింది ఈ క్రిస్మస్ ట్రీ అనేది ఎట్లా వచ్చింది దాని చుట్టూ దాని ఇప్పుడు క్రిస్మస్ ట్రీ అంటున్నారు అప్పుడు తమ్మూజు ట్రీ అనేవాళ్ళు తమ్మూజు చెట్టు అనేవాళ్ళు అట్లా తమ్మూజు దేవత జ్ఞాపకార్తంగా చెట్టుని పెట్టి వాళ్ళు దాని చుట్టూ కూర్చొని ఏడ్చేవాళ్ళు ను చనిపోలేదు నీ కుమారుడు చనిపోలేదు అనేసి అనే ఒక దేవత ఉంటుంది తన కొడుకు చనిపోలేదనేసి బా ఆమె ఓదార్చుతూ అట్లా చెట్టు పెడతారు అన్నట్టు అడవిలకి పెద్ద చెట్టుని తీసుకొచ్చి నరికి దాన్ని కట్టి దానికి మేకులేసి దిగొట్టి కదలకుండా దాన్ని బంగారు వెండితో నగలతో అలంకరించి వాళ్ళు ఆ రీతిగా తల్లిని ఓదారుస్తుంటారు అట్లా అక్కడి నుంచి ఆ ఆచారము కణానీయుల నుంచి ఇస్ల్ పదవికి ఇస్ పదవి నుంచి అనేక ప్రాంతాలకి విస్తరించింది దాని తర్వాత రోమ పట్టణానికి విస్తరించింది రోమిలు అంటే క్యాథలిక్స్ క్యాథలిక్స్ కి విస్తరించింది కేథలిక్స్ నుంచి ప్రొటెస్టెంట్స్కి వచ్చింది ఆ రీతిగా ప్రపంచమంతటా విస్తరించింది అది ఖచ్చితంగా దుష్టిని ఆత్మ దుష్టుడు దేవుని మీద మన మనసు కేంద్రీకరించుకునేకుండా దయాల మీద కేంద్రీకరించుకుని లాగా వాడు చేస్తూ ఉంటాడు వాడి పని అది కానీ మనం అటుకు మన మనసు ఎప్పుడు ప్రభువు మీదనే కేంద్రీకరించుకోవాలి ఎందుకంటే విశ్వాసాంగీకర్త దాన్ని కొనసాగించు వాడైన క్రీస్తు వైపు చూస్తూ నీ గురి ఎద్ధకు పరిగెత్తామని కెబిల్ రాష్ట్ర పత్రికలో పావులు మన జ్ఞాపకం చేస్తాడు విశ్వాసానికి కడతా దాన్ని కొనసాగించేవాడు ఏసుడవక్కడే మనలో విశ్వాసాన్ని పుట్టించినవాడు మనలో విశ్వాసాన్ని పెంపొందించేవాడు ఆయననే ఆయన తట్టు మనం చూస్తూ పోవాలా అందుకే పొద్దున్న లేస్తే మనకి దేవుని వాక్యం అవసరం ఎందుకంటే మన మనసు ఆయనకు సమర్పించాలి నీ యొక్క మనసుని నీ తలంపులను ఆయనకి సంపూర్ణంగా సమర్పించాలా అప్పుడే ఆ రోజు అంతా నువ్వు ఆయనలో జీవించగలవు లేకపోతే ఒక రోజు మర్చిపోయినా మనకు దేవుని ధ్యానము దేవుని వాక్యం ధ్యానించడము ఆ రోజు అంతా నీకు ఎంతో శ్రమ ఎంతో వేదన ఎంతో దుఃఖం ఉంటుంది నీ ఆత్మ కూడా వేధిస్తూ ఉంటుంది ఘోషిస్తూ ఉంటుంది అందుకే ప్రతిరోజు పొద్దున లేస్తే మన మైండ్ ఆయనకి సమర్పించాలి ఎట్లా సమర్పించాలా వాక్య వాక్యంతో ప్రార్థనతో మనకి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మరి ముఖ్యంగా ఈ రోజులలో ఎందుకంటే ఇది చాలా భయంకరమైన రోజులు క్రైస్తవులకి అనవసరంగా రెచ్చగొట్టే రోజులు ఈ కాలం అది ఎందుకంటే దుష్టుడు ఆ రీతిగా ఆ పని కొరకు వాడు ఏర్పరచబడ్డాడు దేవుడు వాడిని ఆ పని కొరకు ఏర్పరచుకోండి మీకు తెలుసు దుష్టునికి దేవుడు ఎందుకు ఆజ్ఞాయించాడు యోగు కాలంలో మనం చూస్తాం యోగు నీతిమంతుడే నిందరహితుడే కానీ ఎందుకు పరీక్షించబడ్డాడు అంటే ఉకుమార రెడ్డిగా అర్థం చేసుకోవాలి ఆయన గొప్ప జనానికి సాదృశంగా ఉన్నాడు సరే యోగులో కొంత గర్వం ఉన్నట్లు మనం తర్వాత చూస్తాం ఆయన నీతి మంచుడే కానీ గర్వం ఉందనలో నేను దేశంలో గొప్పవాణ్ణి అందరు నా దగ్గరకు వచ్చి డిస్కస్ చేస్తారు అనేసి దేవుడే అంటాడు నాకంటే నువ్వు ఎక్కువ తెలియగలవాణివా అని దేవుడే ప్రశ్నిస్తాడు యోగుని అంతవరకు మనకు అర్థం కాదు యోగు యోగులో ఏమి బలహీనత ఉంది ఎందుకు శ్రమలు అనుభవించాల్సి వచ్చింది ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని అందరినీ శ్రమ గుండా పోనిస్తాడు ఎందుకు మనల్ని సరి కొరకు తన బిడ్డలుగా తీర్చిదిద్ది విధేయులు అవ్వటకు మనల్ని ఆ రీతిగా తయారు చేస్తాడు మనం శిక్షకి విధేయత చూపించకపోతే మనం ఆయన బిడలం కాలేము అని హెబిల్ రాష్ట్రపతికలు చూస్తాం అనేక సార్లు తమూజు కాలంలో మనం ఉంటున్నాము ఆశ్చర్యకరంగా మీ గ్రంథము ఐదవ అధ్యాయము ఆయన పుట్టుకకు సంబంధించింది అంతా ఆయన పుట్టుక ఆయన మరణానికి సంబంధించింది అదే రీతిగా ఆయన తీర్పుకు సంబంధించింది అంటే చూడండి ఆ ఒక్క అధ్యాయంలోనే ఆయన పుట్టుక ఆయన మరణ ఆయన తిరిగి రావడం అన్ని ఒక్క అధ్యాన్నినే ఈ మిర్చిపెట్టిండి మీక ఎంత బాగా వాటిని ప్రవచించింది ఆయన పుట్టుక ఎంత జాగ్రత్తగా ప్రవచించింది అంటే ఏ ప్రాంతంలో పుడతాడు అని కూడా ప్రవచించింది అంత పర్ఫెక్ట్గా ప్రవచనాలు తక్కువ కదా ఆయన కరెక్ట్గా ఫలాని గ్రామంలో పలాని ప్రాంతంలో పుడతాడు అన్న విషయం ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ లేక తెలంగాణ ఇప్పుడు తెలంగాణ అంటారు తెలంగాణలో హైదరాబాదు అంటే కరెక్ట్ ఉంటుంది హైదరాబాద్ ఇంకోటి కూడా ఉంది పాకిస్తాన్లో కదా హైదరాబాద్ అంటే ఏ హైదరాబాద్ అనొచ్చు పాకిస్తాన్లో కూడా హైదరాబాద్ ఉంది తెలంగాణ ఇక్కడ కూడా హైదరాబాద్ ఉంది మళ్ళీ ఏ హైదరాబాద్ పుట్టిండు అంటే అనుమానమే కదా అందుకే బెత్లహేమ్ అంటే బెత్లహేమ్ రెండునే అడ ఇస్రైల్ దేశంలో రెండు బెత్లహేములు ఉంటాయి చూడండి మీక గ్రంథము ఐదో అధ్యాయము మొదటి రెండు వచనాలు అయితే సమూహములుగా కూడుదానా సమూహములుగా కూడుము శత్రువులు మన పట్టణము ముట్టడి వేయిచున్నారు వారు ఇస్రాయేల్ల న్యాయధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు ఆయన దర్శనంలో ఆ విషయాలు చూసిండేల్ల న్యాయధిపతి అని చాలా తేటగా ఉంది కదా మనం పోయినవరం నుంచి అదే విషయాలు అటుపోయిన వారం చూసినాము పోయినవరం మనం చూడలేదు వాక్యాలు సరిగా అటుపోయిన వారం చూసినాము ఇస్రాయేల్ల న్యాయాధిపతి అంటే ఇస్రాయల్ ఒకడే న్యాధిపతి ఉన్నాడు అన్న అక్కడ చెప్తున్నాడు ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఇస్రాయేల్ న్యాయాధిపతి ఆయన ఏ రీతిగా శ్రమలు అనుభవించబోతున్నాడు అనేది చూస్తున్నాడు దానికి సంబంధించిన ఆత్మీయ విషయాలు కూడా మనం అటుపరవరం ధ్యానించినాం యుగ సమాప్తిలో విశ్వాసు చంపడము దేవుని సేవ అనుకునేవాళ్ళు దానికి సంబంధించిన వ్యాఖ్యలు కూడా కొంతకాలంగా ధ్యానించడం విశ్వాసం దేవుని బిడలని చంపుతుంటే నేను దేవుని సేవని చేస్తున్నాను అనుకుంటున్నాడు చంపేటాడు పౌలు కూడా అదేగానే సౌలు లాగున్నప్పుడు దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు క్రైస్తవులని తరిమి కొట్టి చంపుతా ఉంటే నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు పాత నిబంధన కాలంలో కూడా అంతే ఆ యాచకులు దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటున్నారు ప్రవక్తలను హింసించినప్పుడు మేము దేవుని సేవ సేవని చేస్తున్నాం అనుకుంటున్నారు దేవునికి రోషం కలిగి మేము ఉంటున్నాం కానీ దేవుడే వాళ్ళకి వాళ్ళతో మాట్లాడుతున్నాడు ప్రవక్త అన్న విషయం గ్రహించలే అదే అదే రీతిగా కృత నిబంధనకు వస్తే కూడా అంతే ప్రభుని సిలవేస్తప్పుడు దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు ఈ దేవదూషకుని మేము నిర్మూలిస్తున్నాం అనుకుంటున్నారు అంటే దేవుని పట్ల వాళ్ళకి ఎంతో ప్రేమగా ఉన్నట్లు చూపిస్తారు కానీ వాళ్ళు పూజిస్తుంది దయాన్ని అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఈ రోజు కూడా ఇసల దేవుని పూజించారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి బైబిల్ లేదు మోసే రచించిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించారు ఈ రోజుకు కూడా ఇప్పుడు కాదు ఎప్పుడైతే బబులోను కాలం తర్వాత వాళ్ళు బబులోనికి చెరకొనివ్వబడినప్పటి నుంచి వాళ్ళకి బైబిల్ లేదు వాళ్ళు మోసే రచించిన ఐదు గ్రంథాలు ధ్యానించడము దావిదు కీర్తనలు అవన్నీ ధరించడం ఎప్పుడో మర్చిపోయినారు వాళ్ళు అయితే వాళ్ళు బబులోకి వెళ్ళిపోయినాక వాళ్ళ దగ్గర గ్రంథం లేదు కాబట్టి వాళ్ళ పెద్దలు ఒక ఒక చిన్న పుస్తకంలాగా ఒక తయారు చేసేది దాన్ని తాల్మూడ్ అంటారు జూవిష్ తాల్మూడ్ అంటారు దాన్ని అంటే ఇట్లా మనకి బైబిల్ ఇది ముస్లింస్కి ఖురాన్ ఎట్లా హిందూస్కి గీత ఎట్లనో ఇస్ పల్లెకి తాల్మూడ్ అంటారు దాన్ని చాలా మంది క్రైస్తవులకు తెలియదు తాల్మూడ్ గురించి వాళ్ళు దేవుని బిడలే వాళ్ళు కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతున్నారు అనుకుంటారు కానీ వాళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్ చదువు చదురరు వాళ్ళు తాల్మూడు చదువుతారు తాల్మూడు గురించి ఎవరు తెలియదు ఎందుకంటే అసలు వాళ్ళు వాళ్ళు ఇలాంటి పుస్తకం చదువుతారు అన్న విషయమే తెలియదు పాస్టర్ చెప్పరు కూడా ఆ పుస్తకంలో ఏముంటుందో కూడా ఎవరు తెలియదు ఎందుకు తెలియదు అంటే దాని వినలేదు కాబట్టి కాబట్టి తాల్మూడులో ఏముంటుందంటే ఇష్టపదలు చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళందరికంటే చాలా స్పెషల్ తక్కిన వాళ్ళంతా అంటరాని వాళ్ళు తక్కిన వాళ్ళంతా జంతువులంతా సమానం ఇట్లా రాసి ఉంటుంది ఆ పుస్తకంలో కాబట్టి వాళ్ళు ఆ పుస్తకం చదువుతారు చదివి ఎప్పుడు మనము ఒకటే రీతిగా ఉండాలా మనం అందరం ఐక్యత కలిగి ఉండాలా వేరే వాళ్ళ కలవద్దు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోనకూడదు ఇట్లాంటివి ఉంటాయి సరే అవన్నీ కొన్ని మంచిగా అనిపిస్తూ ఉంటాయి కానీ అదంతా వాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు స్పెషల్ జనాంగం అని చెప్పుకుంటారు కానీ దేవుని దృష్టిలో స్పెషల్ జనాంగం అనేది శారీరకమైంది కాదు ఆత్మీయమైంది అన్న విషయము పౌల జ్ఞాపకం చేసింది పౌలంటే వాళ్ళకి చాలా కోపం ఈరోజుకి కూడా ప్రభు అంటే ఎంత కోపమో పౌలు అంటే కూడా అంతే కోపం వాళ్ళు పౌల గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు ఎందుకంటే పౌలే కదా ఆయన సేవా జీవిత విధానం వలన ఎంతో మంది యూదులు ప్రభువుని నమ్ముకున్నారు ఆయన సేవా కాలంలో ఎంతో మంది పౌలు చాలా కష్టతరమైన సేవ చేసిండు ఆయన జీవితకాలం కాబట్టి ఆయన చాలా వ్యతిరేకం వాళ్ళకి ప్రభు అంటే ఏరీతిగా వ్యతిరేకమో పౌలంటే మరీ భయంకరంగా వ్యతిరేకం అన్నటు వాళ్ళకి కాబట్టి సరే మీకు ఆ ప్రవచనంలో మనం ఏం చూస్తున్నాం అంటే ఇస్రాయల్ న్యాయధిపతిని కరోతో చెంప మీద కొట్టుచున్నారు అది దర్శనంలో అనిపిస్తుంది జరుగుతుంది క్షణమని కాబట్టి కొట్టినారు అంటే జరిగిపోయింది కొట్టుచున్నారు అంటే ఇంకా జరుగుతా ఉందన్న విషయం కాబట్టి మనం అటుపర వారం చూసినాం దేవుని బిడ్డల్ని కొట్టడం అంటే దేవుణ్ణి హింసించడమే అన్న విషయము దేవుడే ప్రభువే మనతో మాట్లాడతాడు కదా ఇక్కడ ఆ చూస్తాం మనము సౌలు దమస్క్ మార్గంలో పోతా ఉంటే ఆ మధ్యాహ్నం వేళలో గొప్ప వెలుగులో నుంచి ప్రభు మాట్లాడడం మనం చూస్తాం సౌల నన్ను ఎలా హింసించున్నావని కాబట్టి ఏ రీతిగా హింసించడు దేవుని ఏ రీతిగా నా బిడలని నువ్వు హింసిస్తే నన్ను హింసించినట్లు అంటాడు కాబట్టి దేవుని బిడలని హింసించడము దేవుని హింసించడం అన్న దాంతో సమాధానం సమానం కాబట్టి ఈ వాక్యము మన కాలంలో ఇప్పుడు నెరవేరుతుంది ప్రపంచమే నెరవేరుతుంది సరే క్రిస్మస్ పండే రోజు హాలిడే పెట్టారంట గవర్నమెంట్ అది ఆశ్చర్యకరమైంది కదా పేపర్లో చూస్తుంటే మనం ఈ రోజు అంతా రెండు మూడు రోజుల నుంచి పేపర్లు ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ క్రిస్మస్ రోజు స్కూల్స్ కి హాలిడే ఇవ్వదు ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అలా హాలిడే ఇవ్వదు ఎందుకంటే ఆ రోజు బాజ్పాయి పుట్టినరోజు అంతకుముందు మన ప్రైమ్ మినిస్టర్ ఉండే కదా ఆయన పుట్టినరోజు కాబట్టి ఆ రోజు అందరు పిల్లలు బాక్స్ పై పుట్టినరోజు చేసుకోవాలా ఆ రోజు క్విజ్ కాంపిటీషన్స్ స్కూల్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు అందరు అని పెట్టిరు చాలా మంది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించి పెద్దగా అరవడం వల్ల మళ్ళా దాన్ని తీసేసారు ఇట్లాంటి అన్ని నడుస్తూ ఉంటాయి కొంతకాలం కానీ ఆ రోజు గవర్నమెంట్ అఫీషియల్స్ మటుకు కంపల్సరీ వాళ్ళ ఆఫీసెస్ కి పోవాలా అని రూల్ పెట్టిరు కాబట్టివన్నీ ఆరంభం సరే మనం అనుకుంటున్నాం మనం గత ఆరు సంవత్సరాల నుంచి ధ్యానం ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి కానీ దేవుడు మనకి ఖచ్చితంగా సూచన చూపిస్తున్నాడు ఏ రీతిగా ఆయన చేతులలో గణహీనమైన ఘటలని లేవనెత్తి వాడుకుంటాడు అనేది కాబట్టి మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు ఏరీతిగా వాళ్ళని లేవనెత్తున్నాడు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం జరిగిందే అని మనం సంపూర్ణంగా విశ్వసిస్తా ఎందుకంటే ఎంత ఉపాసాలు ప్రార్థన చేసినా గవర్నమెంట్ తారుమార్ కావు ఎందుకంటే యుగ సమాప్తిలో ఆయన ప్రవర్శనల్ నెరవేరాలంటే నువ్వు పనికిరాని ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఎంత ఉపాసమున్నా నువ్వు ఆత్మీయమైన విషయాలను గ్రహించకుండా ప్రార్థన చేస్తే దానికి జవాబు అన్ని మతస్థులు ప్రార్థించరు కానీ ఏమైంది మొత్తం దేశమంతా నలభై నెలలు ఫాస్టింగ్ ప్రార్థన చేసినా వచ్చింది వచ్చింది ఎందుకంటే అది దేవుని యొక్క నియమం దేవుని యొక్క విధానం ఆయననే గణహీనమైన ఘటాలను వాడుకుంటాడు ఆయన బిడ్డలకు వ్యతిరేకంగా ఎందుకంటే మనం వింటున్న ప్రవాసాలన్నీ నెరవేరాలంటే అవి కాక తప్పదు గొప్ప జనం శ్రమలకుండా పోవాలా అది విధానం అది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు తీర్మానించుకున్నది వాళ్ళు మరణంతో నిబంధన చేసుకున్నారని కొంతకాలం కింద ధనించిన మనం వాళ్ళు ఆల్రెడీ నిబంధన చేసుకున్నాక వాళ్ళు మరణించక తప్పదు నాకేమి కాదులే అనేసి మరణంతో నిబంధన చేసుకుంటే మరణించక తప్పదు కాబట్టి మళ్ళీ అది ఏ రీతిగా ఆరంభం కావాలా ఖచ్చితంగా దేవునికి విరోధంగా ఉండే వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడు మొదటి నుంచి పాత నిబంధన కాలం నుంచి జరిగింది అదే కాబట్టి ఇది ప్రపంచం అంతటా నెరవేరాల్సిందే ఒక తెగవారిని దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా దేవుడు లేపడం అనేది మనం చూస్తూ ఉంటాం అది విధానం అది ఆయన విధానం అది కాబట్టి శత్రువు వెలుగుదూత సంబంధులని దేవుడు వారిని ఆ రీతిగా తయారు చేసుకున్నాడు అంతే వారిని ఆ రీతిగా ఏర్పరచుకున్నాడు సరే ఏ రీతిగా ఈ నా ప్రవచనం నెరవేరాలంటే ఏ రీతిగా అంటే సైతాన్ని చెప్తుండడు నాకు తెలిసి ఎట్ల చేయాలను నాకు అప్పగించి నాకు పర్మిషన్ పోస్ అయితే నీకు అధికారం ఇచ్చినప్పు అంటున్నాడు కాబట్టి యుగ సమాప్తిలో ఇవన్నీ నెరవేరాల్సిందే అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుణ్ణి చెంప మీద కొట్టడం అంటే దేవుని బిడ్డల్ని హింసించడం కాబట్టి పాస్టర్లు తన్నులు తినే కాలం చెప్తే బాగుండదు పాస్టర్లు దేవుని బిడ్డలు క్రైస్తవులు క్రైస్తవ సంఘాలలో తన్నులు తినే కాలం ఎందుకంటే అది విధానం కానీ ఎవ్వరు కూడా దాన్ని గ్రహించలేరు ఎందుకు ఇట్లా నెరవేరుతుంది ప్రవ్వా నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకు అట్లా చూస్తున్నావు అని ప్రార్థన చేసేటోడే కానీ ప్రవ్వా ఎంతకాలం ఇట్లా నువ్వు గమ్మున ఉంటావు నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు మా ప్రార్థనకు ఎందుకు జవాబిస్తలేవు అని ప్రార్థన చేస్తున్నారు పాస్టర్స్ నాకు ఎందుకు ఈ హింస ప్రవ్వా అని ప్రార్థన చేస్తున్నారు కానీ క్రైస్తవ సంఘము అనేది లేదు బైబిల్లో ఎక్కడ కూడా చర్చ్ అనేది లేదు ఒక బిల్డింగ్ అనేది లేనేలేదు అది విశ్వాసుల సహవాసం అంతే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడే ఆయన ఉంటున్నాడు అదే సంఘం కాబట్టి ఒక బిల్డింగ్కి సంబంధించింది కాదు ఒక తెగకి సంబంధించింది అసలే కాదు అది అది మనం అసలు ఎవరు కనిపించం ఆ రీతిగా ఉండాల్సింది పోయి బిల్డింగ్స్ కట్టుకొని వాళ్ళకి రెచ్చగొట్టేటట్లు మనం అయితే తప్పదు శవలు అనుభవించక తప్పదు కాబట్టి ఎవడు క్రిస్మస్ ఫెస్టివల్స్ చేస్తుంటారో ఎవడు స్టార్లు పెట్టుకుంటారో వాళ్ళందరి ఇంటి మీద నిఘా వేస్తారు ఆ ఇంటికి మార్కులు పెట్టుకుంటారు ఆ కాలం ఆ మార్క్స్ పెట్టుకొని తక్ ఒక టైంలో అమాంతంగా దొమ్మిగా వచ్చి పడతారు పడి భయంకరమైన శ్రమలకి గురి అయ్యేటట్లు చేస్తారు కాబట్టి ఇవన్నీ దేవుడు ఏర్పరచుకునే విధానాలు ఎందుకంటే మనం బుద్దిగా ఆలగాలంటే మనం శ్రమల పోక తప్పదు కాబట్టి గొప్ప అందరూ శ్రమల గుండా ఈ కొంతమంది మరణిస్తూ కొందరు హిం చిత్రవదం అనుభవిస్తూ ఉంటారు అందరూ చనిపోతారు చివరికన్న విషయం మనం చూస్తున్నాం అది సంపూర్తి కావడం ఆయన ప్రవచనం సంపూర్తి కావడం అనేది కాబట్టి ఇస్రాయేలీల న్యాయధిపతి అంటే దేవుడు ఒక్కడే న్యాయాధిపతి అక్కడ న్యాధిపతులు అని లేదు పాత నిబంధన కాలంలో న్యాయధిపతులు అని ఉంటది కానీ ఇక్కడ న్యాయధిపతి అనుంది కాబట్టి న్యాయధిపతి ఒక్కడే ఇస్రాయలకు న్యాయధిపతి అన్న విషయము దేవుడు తప్ప ఎవరు కాదన్న విషయం మనము కీర్తన గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వర్షంలో చూస్తాం చూడండి ఒకసారి కొంత త్వర ఈ యొక్క వ్యాఖ్యలు మనం చూస్తాం ఈరోజు కీర్తన గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వర్షంలో న్యాయంని బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు సరే ఎందుకు ప్రతిదినం కోపపడాలయన ఎందుకంటే దేవుని బిడ్డలు ఆయన తట్టు తిరుగుతలేరన్న విషయం చెప్తు చూడండి ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కువ దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు అంటే మరణించే కాలం అది వాళ్ళ సాధనముగా మార్చుకున్నాడు ఎవరు ఆ ఉన్నారు ఆయుధములు కాబట్టి పొడిచేరి అంటే ఇవన్నీ సర్పములకు తేళ్లకు సాదృశ్యం వీటన్నిటిని సిద్ధపరుస్తుండ విషయం చెప్తాడు పాపమును కపటం కను కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు ఒకటి గొప్ప జనము మగ శిష్యు గురించి చెప్పడింది అది పాపముల కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు చేటును గర్భం ధరించిన వాడై అబద్దమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు తాను త్రవిన గుంటలో తానే పడిపోయాను కాబట్టి అది జరగాల్సిన విషయము గొప్ప జనానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ సరే మీరు దీర్ఘంగా వీటిని ధ్యానిస్తే మీ మీ స్వంత జీవిత ధ్యానంలో ఇవన్నీటిని మీరు బాగా చేసుకోండి మీరు సొంతంగా ధ్యానించినప్పుడు ఇవన్నీ ఏ రీతిగా గొప్ప జనం జీవితంలో నెరవేరుతాయన్న మీరు చూస్తారు కాబట్టి ఆయన మటుకు ప్రతిదినము శిక్షిస్తాడన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ కాలానికి మనము సిద్ధపడుతున్నాం ప్రభువే న్యాయం తీర్చేవాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం తెశలోని రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో కూడా ఈ యొక్క వాక్యం మనం చూస్తాం చూడండి తెశలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ పత్రిక తెస్లోనికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనంలో ఆయన న్యాయం గురించి చెప్పబడి చూడండి దేని కొరకు మీరు శ్రమ ఆ దేవుని రాజ్యమునకు మనం పడుతున్న శ్రమ దాని గురించే ఆ దేవుడి రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకున్నట దేవుని న్యాయమైన తీర్పుకు తీర్పునకు స్పష్టమైన సూచన అయ్యున్నది ఒకటి మనం మనం అనుభవించే శ్రమ దీనికి సంబంధించిన విషయం అక్కడ చెప్తున్నాడు మనల్ని యోగ్యులుగా తయారు చేస్తుంది వాటిని ఓర్చుకోవాలా అటువంటి శ్రమలను ఓర్చుకున్నప్పుడే దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది కాబట్టి ఆయన తీర్పు దేనికి సంబంధించింది అందరినీ యోగ్యులుగా చేయడం కొరకు కాబట్టి గొప్ప జనాన్ని యోగ్యులుగా చేయాలంటే వాళ్ళందరూ తీర్పు పొందక తప్పదు విషయం మనం ఇక్కడ చూస్తున్నాం మరోసారి కీర్తన గ్రంథము తొంభై వచనం అధ్యాయంలో ఇంకో విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం చూడండి కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము ఏడవ వచనం దేవుడే తీర్పు తీర్చివాడు యుగ సమాప్తికి సంబంధించింది ఆయన తీర్పు ఆ రీతి ఉంటుంది ఏ రీతిగా ఉంటుంది ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును చివరికి జరిగేది చివరికి డెబ్బై సిస్టర్ డెబ్బై ఐదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును చూడండి ఆయన తీర్పు ఎట్లుంటుంది యహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది సరే ప్రకటన గ్రంథం అంతా ఆ పాత్ర గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం కదా భూమి మీద పాత్రలోని వేయబడ్డప్పుడు భూమి మీద శ్రమలు వచ్చినది యహో ఆ చేతిలో ఒక పాత్ర ఉన్నది ఉన్నది అందులోని ద్రాక్ష పొంగుచున్నది ద్రాక్షరసం ఎప్పుడు పొంగుతుంది చెప్పండి ద్రాక్ష దేవుని బిళ్ళ సాదృశ్యం ఎప్పుడైతే అది పొంగుతుంది అంటే అది పులుస్తనే పొంగుతుంది అన్న విషయాన్ని చెప్తున్నాడు అది సంబరంతో నిండి ఉన్నది అంటే లోకాశలతో నిండి ఉన్నది అనే దానిలోనిది పోయిచ్చున్నాడు అంటే పడవేస్తున్నాడు భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మునిగివేదరు అంటే గొప్ప జనాన్ని సరపంబుల తేళ్లు ఏరీతిగా పీల్చేస్తాయి అన్న విషయాన్ని చెప్తున్నాడు ఎప్పుడైతే నువ్వు పాపంతో నిండి ఉంటావో దేవుడు దాన్ని పడేసినప్పుడు దాన్ని విడిచిపెట్టినప్పుడు భూమి మీద ఉన్న భక్తిహీనులు అంటే సర్పములు తేళ్లు అవి వారిని పీల్ చేస్తే వాళ్ళలో ఉన్న రసాన్ని మొత్తం పీల్ చేసుకుని దోచుకుంటాయి అన్న విషయాన్ని ఇదే వ్యాఖ్యలు మనం మొదటి నుంచి నేర్చుకుంటున్నాం ఇక్కడ నేనైతే లక్ష మందికి సాదృశ్యం నిత్యము ఆయనని ఆయన స్థుతిని ప్రచురము చేయుదును నిత్యం చేస్తామా నిత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తామా దావిద్రి అంటున్నాడు నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును యాకొబో దేవుణ్ణి నేను నిత్యము కీర్తించేదను మనకు కూడా అవసరం ప్రతిరోజు మనం ఆయనని స్త గణపరచాలా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దానిలో ఎన్నిసార్లు చేసి మూడు సార్లు చేసింది కదా ప్రతిరోజు మూడు సార్లు చేసింది కదా దేవుణ్ణి స్థుతించడం పదహారు పదవ వచనంలో చూడండి ఇవన్నీ ఆత్మీయం ఆత్మలో దేవుడు మనకు అన్ని చూపిస్తున్నాడు అట్లా రాసి పెట్టిండి ఎంతో కాలం క్రిందట ఎప్పుడైతే భక్తిహీనులు లేక సర్పములు తేళ్లు గొప్పజను మింగివేస్తాయో పదో వచనంలో భక్తిహీనుల కొమ్ములన్నిటిని అంటే కొమ్ములంటే మళ్ళీ తేళ్లు పొడిచేడి కాబట్టి కాబట్టి భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టేదను కొమ్ము అంటే దాని ప్రధాని ఓ రీతి చెప్పాలంటే భక్తిహీనులు అంటే సర్పములకి తేళ్లకు సాదృశ్యం కొమ్ములు అంటే ఇంకో రీతిగా మళ్ళా సర్పములకి సాదృశ్యం ఎందుకంటే నీ కొమ్ము అంటే నీ మహిమ రెండు మూడు వారాల క్రితం మనం జనించాం నీ కొమ్ము అంటే నీ మహిమ లేక నువ్వు తీర్ నువ్వు తీర్మానించీ తీర్మానం నీ గొప్పతనానికి సాదృశ్యం కాబట్టి నీ కొమ్ము సరే కొమ్ము అంటే ఊదేరిది కూడా ఉంటుంది కానీ ఇక్కడ నీ తల మీద కొమ్ములు అన్న విషయం భక్తిహీనుల కొమ్ములు అని కదా అక్కడ కాబట్టి ఒక కొమ్ముకు సంబంధించింది కాదు అది భక్తిహీనుల కొమ్ములు అంటే భక్తిహీనులు అంటే తేళ్ళైతే దాని కొమ్ములు అంటే దాని మీద సవరి చేసేవాళ్ళు గుర్రం మీద సవరి చేసేవాడు రౌతు అంటాం కదా రౌతు సర్పానికి సాదృశ్యము గుర్రము తేళ్లకి సాదృశ్యం ఈ విషయాలు బాగా చేసుకోండి ప్రకటన గందలో వస్తావి అయితే మనకి రౌతు దాన్ని నడిపించేవాడు అంటే దాన్ని ఏమంటారు అని హార్స్ మ్యాన్ కదా ఇంగ్లీష్ లో హార్స్ మ్యాన్ హార్స్ తొక్కకుంటా పోతుంది దాని కాళ్ళ కింద ఏం పడ్డా తొక్కేస్తుంది కాబట్టి తేలక సాదృశ్యం అది కానీ దాని మీద కూర్చుండేవాడు సర్పాల సాదృశ్యం ఎందుకంటే తేలికి అధికారం ఇచ్చేటోడే సర్పం తేలిక చెప్తాడు పోయి ఈ పని ఆ పని కాబట్టి రావు ఎట్లా నడిపిస్తే అట్లా పోతా ఉంటాయి గుర్రాలు భక్తిహీళ్ల కొమ్ములన్నిటిని నేను విరగొట్టేదను కాబట్టి యుగ సమాప్తిలో వాళ్ళందరినీ నిర్మూలిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే నీతి మంతుల కొమ్ములు కాబట్టి ఎవడైతే కొమ్ములు విరిచివేయబడ్డాయో వాళ్ళని తిరిగి అంటే గొప్ప జనాన్ని గురించి మాట్లాడుతున్నారు కింద గొప్ప జనంలో యుగ సమాప్తిలో నీతి తీర్చబడతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంతవరకు వాళ్ళు స్వనీతిని ఆధారపడ్డవాళ్ళు నేను ప్రభునే స్వీకరి స్థితిస్తున్నా ప్రభునే స్వీకరించినా అని వాళ్ళు స్వనీతిగా అనుకుంటున్నారు నేను కరెక్ట్ గా ఉన్నానని అనుకుంటున్నారు కానీ ఎట్టి పర్స్ వారు కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే మనుషుల కల్పితాలని నిఖలయితుల బోధ క్రైస్తవ క్రిస్మస్ పండగ చేయడం అనేది నిఖలైతుల బోధ ఖచ్చితంగా క్రిస్మస్ పండుగ చేయడం అనేది నిఖలైతుల బోధ నిఖలైతులంటే రోమియులు వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఆ బోధ కాబట్టి నిఖలైతుల బోధ నీలో ఉంది అనేసి ప్రభు ముందుగానే హెచ్చరించండి కానీ అది ఎవరు గ్రహించలే ఈ రోజు క్రైస్తవులు మరి విశేషంగా ఈ నెలలో అటువంటి వాక్యాలు చెప్పలేము చెప్పినా ఎవరు నేను స్వీకరించాడు నేను దగ్గరని కూడా అనియాడు ఆర్డినెన్స్గా తిట్టి నీ మీద చెప్పులు కూడా విశ్రే విసిరేస్తారు కానీ ఒకవేళ దేవుడు ఆ దశ నిన్న నడిపిస్తే నీ మీద చెప్పులు పడ్డా నువ్వు వాక్యం చెప్పాక తప్పదు ఎందుకంటే ఇందకు ఇష్టం మన మౌనంగా ఉండద్దు అనేది నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయదును నిత్యము ఆయనని కీర్తించదును నేను ఎట్టి పరిస్థితుల్లో గమనం ఉండేది లేదు అటువంటి అవకాశం వస్తే నేను మటుకు ఖచ్చితంగా పోయి చెప్తాను సరే చెప్పేది ఎట్ట చెప్పాలా తనులు తినేటట్టు చెప్పాలా నేను చెప్పిందప్పేకుండా రుజువు పరచండి అని అన్నాడు నాలో పాపం ఉందని రుజువు పరచగలరా అని సవాల్ చేసిండు నువ్వు అంతే నేను చెప్పే వాక్యంలా తప్పు ఉందా చూపించండి చూపిస్తే ఇక్షణ నేను ఒప్పుకుంటా బట్ ఇది సత్యం మీరు ఒప్పుకోండి అని సవాల్ చేయగలరా మీరు ఏలియజ్ చేసిండీ సవాల్ అనొచ్చు సరే అది శారీరకమైన విధానం అది కానీ మనకి ఈ రోజు అంత ఆత్మీయమైన విధానం నేను ఏ రీతిగానూ అర్థం చేసుకుని వాళ్ళకి హెచ్చరికలాగా చూపిస్తావు ప్రవ్వే నీతిగల న్యాయవాది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏసు ప్రవ్వే ఆ న్యాయవాది ఎందుకంటే ఆ పోలీసుల రాష్ట్రపతి చూస్తామో సమస్త సృష్టి మీద ఆయనకు అధికారం ఇచ్చిండో ఎప్పుడైతే మరణించి తిరిగి లేచిండో ఈ సృష్టి యావత్ మీద ఆయనకి అధికారం అనుగ్రహించబడింది పరిలోకంలో కూడా అంటే దూతల మీద ఈ సృష్టి యావత్ మీద ఆయనకు అనుగ్రహించబడింది ఆయన కొరకు ఒక సింహాసనము స్థిరపరచబడింది కాబట్టి ఆ సింహాసనం మీద ఆయన తప్ప ఎవరు కూర్చోరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఆయననే ధర్మశాస్త్రం మనకు ఇచ్చింది కదా ఆయననే ధర్మశాస్త్రం కదా ఆదేందు వాక్యం ఉండేను వాక్యం ఆయన యుద్ధను దేవుని వాక్యమే దేవుడై ఉండేను కాబట్టి ఆయననే ధర్మశాస్త్రము ఆయననే మనకు అనేది యాకోబు భక్తుడు కొన్నిసార్లు చెప్తారు చూడండి మీరు యాకోబు రాసిన పత్రికలో యాకవ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము పదకొండవ వచనంలో పన్నెండవ వచ్చనంలో ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించివాడు ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించివాడు అది ఏసు గురించి చెప్పబడుతున్న వాక్యం అక్కడ చూస్తాము అయి రక్షించటకును నశింపు చేయటకును శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి రక్షించుటకును నశింప చేయటకును శక్తిమంతుడై ఉన్నాడు ఎవరు మన ప్రభు కదా కాబట్టి మనము సరే ఇక్కడ ఇంకో విషయం ఏముందంటే నరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు మనం కాదు తీర్పు తీర్చేది ప్రవ్వే తీర్పు తీర్చేవాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాని ఆయన తప్ప ఎవరు తీర్పు తీర్చలేరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నియమించినవాడైనా న్యాయం ను విధించువాడును ఆయననే ఆ విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇసాల్ ప్రజలకు న్యాయ న్యాధిపతి మన ప్రభు అన్న విషయము యాకవు మరోసారి చేసిన చూడండి ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం సహోదరులారా మీరు తీర్పు పొందకుండా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు శనుగొడి అంటే సనిగే వాళ్ళకి తీర్పు విషయం చెప్తున్నాడు మనం ఈ లోకంలో ఒకడు శనగద్దరు తీర్పు పొందకుండా కొండ నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి ఇదిగో న్యాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అంటే నేను త్వరగా రానే ఉన్నాడు రెడీగా ఉన్నాడు వాకిట అంటే తలుపు డోర్ ఇంగ్లీష్ లో డోర్ అంటాం హీ స్టాండింగ్ అట్ ద డోర్ అంటే న్యాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు రెడీగా ఉన్నాడు ఏ టైమ్ రావచ్చు సరే ఆయన వచ్చేది ఎక్కడ మనం చూస్తాం ఆయన తీర్పు తీర్చేవాడు అనేది ప్రకటన గ్రంథం చివరి భాగంలో చూస్తాం చూడండి ఒకసారి ఆ వాక్యం చూసి మనం తిరిగి మీకు ఆ వెళ్ళిపోతాం ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయము పదకొండవ విషయంలో చూస్తాం యేసు ప్రభువు యొక్క దైవత్వము ఆ రోజు సకల గోత్రంలో చూస్తారన్న విషయాన్ని పదకొండవ అధ్యాయంలో మనం చూస్తున్నాం చూడండి మరియు ధవళమైన మహా దాని అందు ఆశ్రుడయున్న ఒకని చూచి తిని కాటి సింహాసనం ఒకటే దానిమీద కూర్చున్నవాడు ఒక్కడే అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు యోహాను భక్తుని దర్శనం ఇది ధవళమంటే ఏం చెప్పండి ఇంగ్లీష్ లో గేరా ఇరవై ఇరవయో అధ్యాయం కీర్తన ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయము పదకొండవ వచ్చినం గ్రేట్ వైట్ థ్రోన్ గ్రేట్ వైట్ థ్రోన్ ధవలమైన మహాసింహాసనం అంటే తెల్లని సింహాసనం అని అర్థం ఇంగ్లీష్ లో వైట్ థ్రోన్ ఉంది వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు ఇంగ్లీష్ లో అంటే తెల్లని దగదగా మెరుస్తుంది తెల్లగా వెలుగు దగతగా మెరుస్తున్న సింహాసనం కి సంబంధించిన విషయం వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు ఇంగ్లీష్ లో అంటే చివరికి మొత్తం యుగ సమాప్తి ముగించినాక అప్పుడు ఆయన తీర్పు తీర్చబోతుండ్రు ఎవరికి తీర్పు తీర్చడు సరే ఆయన ఎందున్న వారికి ఏ శిక్ష విధి లేదు మనకు తీర్పు ఉండదు ఎందుకంటే మన పక్షంగా ఆయన తీర్పు పొందిండు కాబట్టి మనకు తీర్పు ఉండదు మనం ఆయన కొరకు పరిశుద్ధతతో జీవిస్తున్నాం కాబట్టి ఆయన చెప్పిన మాటలన్నీ గైకొని దానికి విధేత చూపిస్తున్నాం కాబట్టి మనకి తీర్పు ఉండదు తీర్పు ఎవరికి ఉంటది ఫస్ట్ రెండు విధాలుగా చూస్తాం ఈ తీర్పు శ్రమలు ఆరంభమై ముగించటానికి గొప్ప జనం అందరు తీర్పు పొందడము వాళ్ళంతా హత సాక్షులై ఆయన సంధికి తిరిగి రావడము దాని యుగ సమాప్తి అంటే ఇదంతా చివరైనాక సైతాను సైతాను అనుచరులకు తీర్పు అనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం దాని అందు ఆశని చూచి తిని భూమి ఆకాశములు భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయను వాటికి నిలువ చోటు కనబడకపోయేను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ముందు సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి అది లాస్ట్ అన్నట్టు ఇంకా యుగ సమాప్తి అయినాక అప్పుడు గ్రంథములు విప్పబడను సరే గ్రంథములు గ్రంథములు విప్పబడను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథములు గ్రంథము విప్పబడను ఎన్ని గ్రంథములు గ్రంథములు దాని తర్వాత రెండవది జీవ గ్రంథము దాని తర్వాత వేరే ఒక గ్రంథము అంటే ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అక్కడ గ్రంథములు అనంటే రెండు గ్రంథములు ఉన్నాయి అక్కడ గ్రంథములు విప్పబడను అందులో ఎన్ని ఉన్నాయి ఒకటి జీవగ్రంథము ఇంకోటి వేరే ఒక గ్రంథం సరే చూడండి ఇప్పుడు జీవ గ్రంథంలో రాయబడ్డ వాళ్ళందరూ తీర్పు నుంచి విడుదల పొందుతారు వేరే ఒక గ్రంథంలో రాయబడ్డ వాళ్ళందరూ తీర్పుకి తీర్పు పొందుతారు శిక్ష పొందుతారు అన్న విషయాన్ని చెప్తుంది ఇక్కడ చూడండి అప్పుడు గ్రంథములు విప్పబడను అందులో రెండు రకాలు ఉన్నాయి ఒకటిది జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడను ఆ గ్రంథంలో ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందేది దాని సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాత లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్ని గుండంలో ఈ అగ్ని రెండవ మరణం ఎడలా వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవే పడవేబడబడెను పడవేయడెను వీళ్ళందరూ ఎవరైతే ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో రాయబడలేదో వాళ్ళందరూ అగ్నిగుండంలో పడవబడేదారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సమాప్తి అది దాంతో కాలము ఒక కాలం ముగించిపోతుంది విషయం దాని తర్వాత ప్రభు నూతన కృత ఆకాశము క్రొత్త భూమి ఇవన్నీ అంటే సంపూర్ణంగా తయారు కావడం గొప్ప జనము లక్ష మంది కలిసి ఆయన సన్నిధిలో జీవించడం మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను అంటే పాత జీవితాలు గతించిపోయినాక క్రొత్త జీవితాలు ఇవన్నీ ఇవ్వ సమాప్తి ఎంత అయినాక ఆయన శాశ్వత కాలము తన బిడల మధ్యలో నివసించడం అన్న విషయాన్ని ఇరవై ఒకటవ అధ్యాయం అంతా చూపిస్తుంది సరే మనం తిరిగి మీక గ్రంథానికి వెళ్ళిపోతున్నాం ఆయన ఒక్కడే నీతిగల న్యాయవాది చివరి తీర్పు ప్రణ గ్రంథము ఇరవై అధ్యాయంలో మనం చూస్తున్నాం మీక ఆరో అధ్యాయము రెండవ వర్షానికి ఆయన పుట్టుకకు సంబంధించిన విషయాలు చూపిస్తున్నాడు మనం అట్టుపైన వారం చూసిన విషయం ఇదే ఈయన ప్రవచనము ఆయన పుట్టుకను గురించి ఆరంభించకుండా ఫస్ట్ ఆయన మరణం గురించి ఎందుకు చూపిస్తుంది ప్రవచనం ఎప్పుడన్నా ఆయన పుట్టాలా ఆయన పెరగాల ఆయన మరణించాలా ఆయన సమాధి చేయబడాలా తిరిగి లేయాలా అన్న విషయాన్ని చూపించాల్సింది పోయి ఆయన మరణమే ఆరంభంతో చూపించి రెండవ వర్షానికి వస్తే ఆయన పుట్టుక గురించి చూపిస్తుంది చూడండి బెత్లహేము ఎఫ్రతా సరే బెత్లహేము అంటే సరిపోతుంది కదా మళ్ళా ఎఫ్రత ఎందుకనలా కాబట్టి ఎఫ్రతా అనే ప్రాంతంలో కూడా బెత్లహేము ఉంది అన్న విషయం ఇక్కడ మనం జ్ఞాపకం జ్ఞాపకం చేయబడుతుంది అయితే జబులూను ప్రాంతంలో కూడా ఇంకొక బెత్లహేము ఉంటది బైబుల్లో మనం చూస్తాం అంటే బైబుల్లో రెండు బెత్లహేములు ఉంటాయి నఫ్తాలి జబులూను గోత్రాలు ఉన్నాయి కదా జబులును గోత్రంలో కూడా వాళ్ళ వాళ్ళు ఉండే నివాస ప్రాంతంలో కూడా ఒక బెత్లహేమనే ప్రాంతం ఉంది కాబట్టి ప్రవచనము ఎంత పక్కా ఉంటదన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం రెండో వర్షంలో ఎఫ్రతా సంబంధించిన బెత్లహేములనే ఆయన కుడతాడు జబులూలు బెత్లహేము కాదు అని చెప్పడం కోరికే బెత్లహేము ఎఫ్రతా అని చెప్పబడింది సరే దీని ఆత్మీయ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే జేమ్స్ట్రాంగ్ నంబర్ లో చెప్పబడ్డాయి చూడండి బెత్లహేమ్ అంటే హెచ్ వన్ జీరో త్రీ ఆహార నిలయం అంటే ఆహారముందు స్థలము అని అర్థం ఇంకో చెప్పాలంటే జీవాహార నిలయం లేక ఆలయం జీవ ఆహార ఆలయం అంటే నా తండ్రి ఇంట జీవాహారము అని కూడా అర్థం బెత్లహేమంటే కాబట్టి ఆ పట్నానికి పేరు ఎట్లా పెట్టిం అనేది జీవ నిలయం కాబట్టి జీవాహారం నేనే అన్న యేసు ఆ పట్టణంలో పుట్టాలా ఆ ప్రాంతంలో పుట్టాలా కాబట్టి ఆత్మీయ దృష్టం చూసినా శారీరకమైన దృష్ట్యం చూసినా బెత్లహే ప్రభు పుట్టాలా ఆత్మీయ దృష్టం చూస్తే దాని పేరుకి అర్థమైంది జీవాహార నిలయం అది ఆహార నిలయం కాబట్టి అక్కడి నుంచే జీవాహారం రావాలా ఈ లోకంలోనికి అన్న విషయాన్ని చూపించడం కొరకు దేవుడు చూపిస్తుండే ఎఫ్రత అంటే మళ్ళీ ఆశ్చర్యకరమైనది ఎఫ్రత అంటే అర్థమైంది అంటే ఫలభరితమైన జీవితం అనర్థం ఫలభరితమైనది అనర్థం ఎఫ్రత అంటే లేక ఫలించేది అనర్థం ఫలించడం ఎక్కడ ఉంది అది జేమ్స్ స్టాంగ్ నంబర్ హెచ్ సిక్స్టీ నాట్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ లో ఏముందంటే ఫలి ఫలించడం సంపూర్ణమైన ఫలం లేక ఫలించడం అన్న విషయం చెప్పబడింది కాబట్టి ఎప్పుడైతే మనము జీవాహారం అయిన మన ప్రభువుని మనం స్వీకరిస్తామో అప్పుడే మనం ఫలించగలం దేని విషయంలో అయినా కానీ ఈ లోకంలో గాని మనం చేయి ప్రతి పనిలో గాని ఆత్మీయ జీవితంలో గానీ వాక్య పరంగా గానీ నీ సేవ జీవితంలో కూడా నువ్వు ఫలించాలంటే నీ సేవ జీవితంలో ముఖ్యంగా నువ్వు ఫలించాలంటే నువ్వు ఆయన ఆహారాన్ని సమృద్ధిగా తీసుకోవాలి జీవ ఆహారం నువ్వు పొందుకుంటేనే కానీ దాని ప్రకారంగా జీవిస్తేనే కానీ నువ్వు ఫలించలేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మన ప్రభు తప్ప ఎవ్వరూ అటువంటి ఫలాన్ని అనుగ్రహించారనేసి యోహాను భక్తుడు పదిహేనో అధ్యాయంలో ఆ విషయాన్ని మనకు చూపిస్తారు చూడండి యోహాను పదిహేనవ అధ్యాయం అంతా ఫలానికి సంబంధించింది మీరు ఎప్పుడన్నా తీరిగ్గా టైం ఉంటే ఇంట్లో పదిహేనవ అధ్యాయాన్ని సంపూర్ణంగా ధ్యానించండి ఇవన్నీ ధ్యానించాల వాక్యాలు ఏదో సండే పూట ఒక వాక్యం చెప్పబడింది కాబట్టి నేను అదే రోజు ధ్యానించి మండల నుంచి అన్ని మర్చిపోతానని కాదు ప్రతి రోజు ప్రతి వాక్యాన్ని మనము ధ్యానించిన జీవితకాలము వీటిని ధ్యానిస్తూనే ఉండాలి కాబట్టి పదిహేనవ అధ్యాయం అంతా నువ్వు ఫలించలేకపోతున్నావంటే నీలో ఏదో లోపముంది నీలో జీవాహారం లేదు అని కూడా చెప్పబడుతుంది కాబట్టి బెత్లహేము ఎవ్రత అంటే జీవాహారం పొందుకున్న ఫలించుడు అన్న విషయాన్ని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నేను నిజమైన ద్రాక్షబలిని తండ్రి వ్యవసాయకుడు ఏ మాట్లాడుతున్నాడు నేను నిజమైన ద్రాక్ష వల్లిని అంటే అబద్దమైన ద్రాక్ష వల్లి కూడా ఉంది వల్లి అంటే చెట్టు ఒకటి ద్రాక్ష చెట్టు నేను నిజమైన ద్రాక్ష చెట్టుని అంటే అబద్ధమైన ద్రాక్ష చెట్టు కూడా ఉంది అంటే వేరే ఒక యేసు అనేవాడు కూడా ఉన్నాడు వేరే ఒక సువార్త అనేది కూడా ఉంది వేరే ఒక ఆత్మ అనేది కూడా ఉంది వేరే ఒక సంఘం అనేది కూడా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనకి నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును పారవేయును అటు నువ్వు ఫలించకపోతే నేను పడేస్తా అంటున్నాను నువ్వు నాటబడ్డ తీగవు ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని మరియు ఫలించు ప్రతి తీగ తీగే మరీ ఎక్కువగా ఫలింప దానిలో నీ పనికిరాని తీగలను తీసివేయును అంటే నువ్వు సరిగా ఫలిస్తలేవంటే నీ పక్కన అన్ని కట్ చేస్తూ ఉంటాడు నీకు ఈ లోకంలో దేనితో ఎక్కువ అటాచ్మెంట్స్ ఉన్నాయో అటాచ్మెంట్స్ అన్ని తీసేస్తా ఉంటాడు ఆయన విధానం అది నీకు ఈ లోకంలో దేని మీద ఎక్కువ ప్రేమ ఉందో అది నుంచి దూరం అవుతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు ఆయనలో ఫలించాలి కాబట్టి కాబట్టి ఈ లోకానికి అంటుకొని ఉంటే నువ్వు ఆయనలో ఫలించలేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం ఆయన తప్ప దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించొద్దు మనం ఫలించాలంటే అది విధానం చెప్తున్నాడు నయన్ నిలిచి ఉండి మీరు నాతో సరే నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అంటే ఆయన వాక్యమే నేను పవిత్ర పరుస్తుందని ఇక్కడ ఒకసారి చెప్తుంది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయుల మనం చూస్తాము మన నడత దేని వల్ల శుద్ధీకరించబడతా అంటే దేవుని వాక్యం వల్లనే అదే రీతిగా మన ప్రభు కూడా పదిహేనో అధ్యాయంలో ఏమని నేను మీతో చెప్పిన మాటలను బట్టి అంటే ఈ వాక్యాన్ని బట్టి మీరు విన్న ఈ వాక్యాలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు ఈ వాక్యాన్ని విని ప్రకారంగా జీవిస్తే మీరు పవిత్రపరచబడతారు వాక్యం తప్ప వేరే మార్గం లేదు అంతే ఈ లోకంలో మనం ఖచ్చితంగా దాని విషయంలో కఠినంగా ఉండాలా నువ్వు పవిత్రపరచబడాలంటే ఖచ్చితంగా ఆయన వాక్యమే ఇంకా వేరే మార్గం లేదు నువ్వు ఎక్కడ పోయినా చేసినా ఏ స్నానాలు చేసినా ఎంత ఉపాసాలు ఉన్నా ఎంత ప్రార్థన చేసినా నువ్వు పవిత్రపరచబడవు ఈ వాక్యము నీ హృదయంలో నాటుకుంటేనే ఈ వాక్యాన్ని ధ్యానించి పొద్దున్నీ సాయంత్రం వరకు ధ్యానించి నెమరు వేసుకొని దాని ప్రకారంగా జీవిస్తేనే నువ్వు పవిత్రపరచబడతావు ఈ విషయం నువ్వు చాలా ధ్యానించుకోవాలని జీవితంలో ప్రతిరోజు ఆయనలో ఫలించాలంటే ఆయన వాక్యం ప్రకారంగా నువ్వు జీవించాలా నాయందు నిలిచియుండి మీ అందు నాయందు నిలిచి ఉండు మీ అందును నేను నిలిచిందును తీకే ద్రాక్ష నిలిచి ఉంటేనే గాని తనంతటి తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలించరు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తు ఫలించాలా అంటే నువ్వేం చేయాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నావు సార్ ఏమీదాన్ని చూడండి మీరు బహుగా ఫలించడం నా తండ్రి మహిమపరచబడును మీరు అందరు బాగా ఫలించాలా దేవుని వాక్యంలో ఈ లోకంలో ఆయన ఆయన వెలుగుని మనం ప్రచురించ నిమిత్తం ఫలించాలా మనం వెలుగు ఆయన వెలుగుని మనం ధరించుకున్న కాబట్టి ఈ లోకంలో మన వెలుగు ఆయన ఈ లోకం మీద అందరి మీద ప్రసరింపజేయాలి మనం అది మన పని అంటే ఆయన వెలుగుని ఆయన మహిమను మనం ప్రకటించాలి ఆయన మహిమ ఆయన వాక్యంలోనే ఉంది ఆయన వాక్యం బయల్పరచబడితే ఆయన మహిమ కాబట్టి ఆ మహిమని మనం ప్రకటించే వాళ్ళు ఆయన వెలుగుని అనేకలకు చూపించాలి మనం అదే మనం చేసుకోవాల్సిన జీవిత విధానం వాక్యం పక్కకు పెట్టేసి ఇంకా ఏం ప్రయత్నించినా నువ్వు ఫలించలేవు క్రైస్తవ సంఘము పాస్టర్స్ ఎందుకు అరీతి గుండ్రు ఈరోజు వాళ్ళు వాక్యాన్ని పక్కకు పెట్టేసి ఇంకా ఏదో చెప్తున్నారు ఏమేమో గొప్పతనాలు వాళ్ళ డాంబికములు వాళ్ళ గొప్పతనము వాళ్ళ చర్చ గురించి వాళ్ళ వాళ్ళకున్న తలాంతల గురించి గొప్పతనాలు చెప్తున్నారు కానీ ప్రభు యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చూపిస్తున్నారు మనం మట్టుకు మన ప్రభు యొక్క గొప్పతనాన్ని చూపించాలా అన్న విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే ఆయననే నీతిగల న్యాయవాది అన్న విషయాన్ని మనం జ్ఞానిస్తున్నాం ఆయనలో మనం ఫలించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఫలించకపోతే మటుకు నీకు తీర్పు నిన్ను కట్ చేసి పడేస్తా శాశ్వతంగా ఇది చాలా కఠినమైన వాక్యం కదా మనమందరము బహుగా ఫలించడం ఆయనకి నువ్వు ఫలించకపోతే రెండవ వర్షంలో చూస్తున్నాం నాలుగు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఎక్కడ పడేస్తాడు బయట పడేస్తాడు అంటే ఆయన సన్నిధిలో ఉండం మనం ఆయన కళ్ళంలో మనం ఉండం ఆయన కళ్ళం అవతల బయట పడేస్తాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం మీక గ్రంథం దానికి సంబంధించిందే కదా కాబట్టి బెట్లహేము ఎఫ్రత అంటే మేవుని మందిరంలోని ఆహారము లేక ఆహార నిలయము ఎఫ్రత అంటే ఫల ఫల ఫలవంతము ఫలబలితం కాబట్టి బెత్లహేము ఎఫ్రత యూద వారి కుటుంబము లో నీవు స్వల్పమైన స్వల్ప గ్రామం అయినను నువ్వు స్వల్ప గ్రామము యూద గ్రామములలో లేక యూధా దేశంలో నువ్వు స్వల్పమైన గ్రామము ఎవరు గురించి మాట్లాడరు బెత్లహేమ్ గురించి ఎఫ్రత గురించి ఎక్కడ మనం చూడము రెండు సార్లు చూస్తాం బైబుల్ అంతే పాత నిబంధన ఎందుకంటే అక్కడి నుంచి ఏమీ మంచిది రాదు అది ఏదో చిన్న మారుమూల గ్రామం అది కాబట్టి దాని గురించి ఎవ్వరు మాట్లాడరు కానీ అక్కడి నుంచి మన ప్రభుని ప్రభు పుట్టడం అనే విషయం ఆశ్చర్యకరమైన వాక్యం నువ్వు స్వల్పమైనను నా కొరకు ఇస్రాయలులను ఏలబోవాడు చూడండి అంటే ఏలబోవాడు అంటే న్యాయవాది రాజు ఇస్రాయలు ఏలబోవాడు నీ నీళ్ల నుండి వచ్చును ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఇస్తలని ఏలేవాడు ఎక్కడి నుంచి రావాలా ఇస్సల్ పని నుంచే రావాలా అంటే శారీరకమైన ఇసలి ప్రజల ఆత్మీయమైన ప్రజల ఈ విషయం మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలా ఆత్మీయమైన ఆయన ఏలేవాడు తక్కిన శిక్షించేవాడు ఈ విషయం బాగా చేసుకోండి ఎవరైతే ఆత్మీయ ఈశాలుగా ఉండరో వాళ్ళందరూ శిక్షావిధి పొందుతారన్న మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అగుచుండేను కాబట్టి యుగ యుగంలో ఆయన ఉండేవాడు గొప్ప దేవుడు ఆయన ఎప్పటికీ ప్రత్యక్షం అవుతానే ఉంటాడు ఈ రోజు కూడా ప్రత్యక్షం అవుతున్నావు మనకు ప్రతిరోజు వాక్య చూస్తున్నాం ఆయన మనం చూస్తున్నాం ఇంకా ఆయన వాక్యం ఆయన ఏదో ఇలా నిలువ టంగి వేసుకొని జుట్టిరా పోసుకొని కనిపించిన అవసరం లేదు మనకి ఆయన ఒకరోజు ముఖాముఖిగా చూస్తున్నాం కానీ ప్రతిరోజు మనం ఆయనని పరోక్షంగా చూస్తున్నాం ఎక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం ఆయన ప్రతిరోజు మనకు ప్రత్యక్షం అవుతున్నాడు అందుకే నువ్వు ప్రతిరోజు గణించాలి వాక్యం పొద్దున్న లేస్తే స్పెషల్ టైం పెట్టుకోవాలి చలి ఉన్నా ఎండా ఉన్నా వర్షం ఉన్నా వన్ ఉన్నా వన్ నొప్పులున్నా ఏ ఉన్నా ఆయన మనం ఆయన చూడాలా ప్రత్యక్షం అంతే ఆయన చూడకపోతే ఆ రోజంతా వేస్ట్ అని జీవితం కాబట్టి అందుకే ఉదయం లేస్తేనే ఆయన వాక్యాన్ని ధ్యానించడం కొరకు మనము సిద్ధపడాల ఎందుకంటే ఆయననే ఆశ్చర్యంగా మీక ఈ ప్రవచనం చూస్తున్నాడు ఆయన కాలంలో నెరవేరే లేదు అది ఐదు వందల సంవత్సరాలు సంవత్సరాల తర్వాత నెరవేరింది ఆయన ఆయన తర్వాత నాలుగు ఐదు తరాలు ఆరు తరాలు ఆయన తర్వాత ఆరు తరాల తర్వాత ఈ ప్రవేశం నెరవేరింది అంటే యేసు ప్రభు ఏడవవాడు అంటే ఏడవ తరం ఆయన తర్వాత ఏడవ తరం అంటే దగ్గర దగ్గర ఆరు ఏడు వందల సంవత్సరాలు సంవత్సరానికి వంద సంవత్సరాలకు ఒక తరం అనుకుంటాం కాబట్టి ఏడవ తరం అంటే ఆరు తరాల తర్వాత ఆయన వచ్చినవాడు ఈ లోకంలో ఆయన పుట్టిండన్న విషయం మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి ఆశ్చర్యకరంగా మూడవ వర్షం కాబట్టి ప్రసవ ప్రసవ మగు స్త్రీ పిల్లలను కనునట్లు కను వరకు కాబట్టి ప్రసవ మగు స్త్రీ పిల్లను కను వరకు ఆయన వారిని అప్పగించును ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఎవరిని అప్పగిస్తాడు మనము ప్రసవించేంత వరకు గొప్ప జనం గొప్ప మనం ప్రసవించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి ప్రసవించేంత వరకు వారిని అప్పగిస్తూనే ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడు ఆయన సహోదరుల్లో శేషించిన వారు కాబట్టి ఎప్పుడన్నా అర్థం చేసుకోండి బైబుల్ అంతటా శేషించిన వారు అంటే లక్ష నలభై నలభై మంది అన్నట్టు అంటే చిన్న గుంపు శేషము అంటే చిన్న గుంపు ఆయన కాపాడుకున్న గుంపు అని అర్థం కాబట్టి ఆయన సహోదరులలో అంటే గొప్ప జనముల నుంచి శేషించిన వారు అంటే చిన్న గుంపు అంటే లక్ష నలభై మంది వారు ఇస్రైలు ఇస్రైలతో కూడా తిరిగి వస్తురు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి యుగ సమాప్తిలో గొప్ప జనము తిరిగి వస్తారు ఎవరి దగ్గరికి లక్ష నలభై మంది దగ్గరికి వాళ్ళందరు ఎక్కడ ఉన్నారు ప్రభు దగ్గర ఉన్నారు కాబట్టి యుగ సమాప్తిలో వీళ్ళందరూ తిరిగి వస్తారన్న విషయం జ్ఞాపం చేస్తుంటే వాళ్ళందరూ హత దేవుని సన్నిధికి తిరిగి వస్తారు అంత ఆశ్చర్యకరమైన ప్రవచనం ఇది ఎవడట ధ్యానించాడు ఎక్కడ ధ్యానించారు ఏ కామెంట్రీస్ నాలుగు సంవత్సరాల కామెంటరీస్ నేను ఎన్ని చూసినా గానీ ఏ కామెంటరీస్ లేదు ముఖ్యంగా నేను ఈ మధ్య బిషప్ జేమ్స్ బటన్ కాఫ్ అనే ఒక వ్యక్తి ఒక నేను అనుకుంటే బహుశా ఒక యాభై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం రాసిండు కామెంటరీ అంటే ప్రతి వాక్యం ని ఎట్లా అర్థం చేసుకోవాలనే రాసిండు పుస్తకం అది బయట చాలా కాస్ట్లీ ఉంది రెండు మూడు రూపాయలు ఉంది ఇంటర్నెట్ లో పెట్టింది కాబట్టి నేను అక్కడ పోయి చూస్తున్నాను కాబట్టి ఆయన కొంచెం దగ్గరగా అంటే ఈ కాలానికి అనుగుణంగా అది అర్థమయ్యేటట్టు రాసిండు కానీ ఆయన కూడా ఇవన్నీ తప్పి ఇవన్నీ ఆయన దృష్టికి రాలేదు దేవుడు ఇవ్వలేదు ఆయనకి మనకి ఇస్తున్నట్లు ఆయనకి ఇవ్వలేదు ఆ వాక్యం ఇవి యుగ సమాప్తిలో జరిగేది అనే విషయం మనకు అర్థమైనట్లు ఆయనకు అంతగా ఆ రీతిగా బయలుపరచబడలేదు కాబట్టి వారికి అవి ఏ రీతిగా అనుగ్రహించబడలేదు వాళ్ళు కొంచెం దగ్గరకు వచ్చి అక్కడనే ఆగిపోయినారు కాబట్టి మనం అట్లా ఆగిపోవడానికి మనం ఇంకా పోతూనే ఉండాలి ఆయనలో ముందుకు వెళ్తూనే ఉండాలన్న విషయం ఈ జ్ఞాపకం చేయబడుతుంది మనకి కాబట్టి సహోదరుల్లో చేసించిన వారు ఈశలలో కూడా తిరిగి వచ్చరు ఆయన నిలిచి యహోవ బలము పొంది తన దేవుడైన యహోవ నామము మహాత్వమును బట్టి యహోవ నామ మహాత్ను బట్టి తన మందను మేపును చివరికి అందరూ ఆయన సన్నిధులకు వచ్చి ఆయన దగ్గర నివసిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు ఇవన్నీ చివరికి జరిగాడి అని ఆయన తీర్పు ముగించే జరిగాడి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ముఖ్యంగా ఆయన పుట్టుకకు సంబంధించిన ప్రవచనము మనం ఇక్కడ చూసినాం గానీ పాత నిబంధనలు అంతా దగ్గర దగ్గర మూడు లేక మూడు వందల నలభై ప్రవచనలు ఉన్నాయి ఆయనకు సంబంధించినవి ఆయన ఏ రీతిగా పుడతాడు ఎక్కడ పుడతాడు అనే విషయం ఇవన్నీ మనం ఇక్కడ చూస్తున్నాం యశే గ్రంథంలో చూస్తాం ఆయన పుట్టుకకు సంబంధించినవి జకరే గ్రంథంలో చూస్తాం ఆయన మరణానికి సంబంధించిన అట్లా ప్రవచనలు అన్నీ పాత నిబంధన కాలపు ప్రవచనల్ అన్నీ ఆయన పుట్టుక మరణ భూస్థాపన ఆయన ఎట్లా ఆయన ముప్పై వెండి కాసులకు ఏరితిగా అప్పగించబడి తన స్నేహితుడే తన ఏరితిగా అప్పగిస్తాడు ఇవన్నీ విషయాలు మనం అక్కడ ధ్యానిస్తాం అదే రీతిగా ఆయన షేము సంతతివాడు లేక అబ్రహం యొక్క సంతానమని లేక యూధ గోత్రికుడని దావిదు సంతానమని ఈ రీతిగా చెప్పబడే వాఖ్యలు ఆయన శిలో మరణం గురించి ఎక్కడ మనం యశా గ్రంథం యాభై మూడవ చూస్తాం ఆయన శిలో మరణం అక్కడ చెప్పబడింది కాబట్టి ఆయన ఆయన ఆయన జీవిత కాలం అంతా ఏరితిగా జీవించిన విషయాలు అన్ని ప్రవక్తలు ముందుగానే దాన్ని దర్శనవితిగా చూస్తున్నారు కాబట్టి వాటిని గురించి చెప్పబడి కాబట్టి ఆయన గురించి అనుమానమే లేదు కూడా ఒక్క కోస కూడా అనుమానం ఉండదు ఆయననే రక్షకుడు ఆయననే మెస్ అన్న విషయము అడుగడుగున మనము బైబుల్లో చూస్తూనే ఉంటాం ఆయన హస్తాలు పాదములు మేకులతో దిగొట్టబడడం ఆయన అనిల మధ్యలో సేవ చేయడం ఇవన్నీ ప్రవచనాలు ఉన్నాయి ఆయన గళలీయ ప్రాంతంలో ఏరితే అనిల మధ్యలో సేవ చేసి కుంటివరీ లేపడం గుడ్డి వరకు చూపు చూపొందడం ఇవన్నీ ప్రవచనలు ఉన్నాయి ఆయన సేవ జీవితానికి సంబంధించిన ప్రవచనలు కూడా ఉన్నాయి ఆయన తిరిగి రానే ఉన్నాడన్న విషయం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కదా ప్రతి ప్రవచనము అవన్నీ నెరవేరాల్సిందే ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి రావడం ఎక్కడ చూస్తాం మనం కొత్త నిబంధన కాలంలో కాదు పాత నిబంధన కాలంలో జకరే గ్రంథంలో చూస్తాం జకరే గ్రంథంలో చాలా ఉంటాయి ఆయన మరణానికి సంబంధించిన విషయాలు ప్రవచనాలు అంటే జగరే గ్రంథానికి మన ప్రభు పుట్టుకకి దగ్గర దగ్గర రెండు మూడు వందల సంవత్సరాల తేడా ఉంటుంది అంటే నాలుగు తరాలు దగ్గర దగ్గర నాలుగు తరాలకు ముందే అవన్నీ అక్కడ ఆయన ప్రవచించింది ఆయన నజరేయుడు అని పాత నిబంధన కాలంలో ఉంది ప్రవచనం ఆయనకు సంబంధించింది దావీదు సింహాసనం మీద శాశ్వతంగా నేను ఒక రాజును ఏర్పరచుకుంటాననేసి దేవుడే ప్రవచనం చెప్పింది కాబట్టి దావెది సింహాసనం అంటే దావేది గోత్రం నుంచి వచ్చినవాడు కాబట్టి శాశ్వత కాలం రాజ్యాన్ని ఆయన సింహాసనం స్థాపిస్తున్నాడు ప్రభు కాబట్టి ఈ రోజు లేదా ఆయన రాజ్యం లేదు దావిదు ఎక్కడ కనిపించాడు దావిదు మరణించి చాలా కాలం అయింది ఆయన సంతానం ఎవరు కనిపించారు ఈ రోజు దావిదు సింహాసనం లేదు అక్కడ కానీ ఆత్మీయ దృష్టం చేస్తే ఆయన సింహాసనము ప్రభువే దావిదు సింహ కుమారుడు అంటే దావిదు సంత వచ్చినవాడు కాబట్టి దావిదు కుమారు అంటున్నాం ఆయన దావిదు సింహాసనం మీద యుగ ఆయన స్థిరపడి ఉన్నవాడు అనేది మనం చూస్తున్నాం ఆయన రాజ్యానికి అంతు అంటూ లేనే లేదు అటువంటి ప్రవచనం కూడా మనము బైబిల్ అంతటా చూస్తూ ఉంటాం జకరే గ్రంథంలో ఒక వాక్యం మీకు చూపిస్తా ఆయనకు సంబంధించిన ప్రవచనము ముఖ్యంగా ఆయన మరణానికి సంబంధించింది తర్వాత యుగ సమాప్తిలో ఏ రీతిగా మనుషులు దాన్ని గురించి తలపోస్తారన్న విషయం పన్నెండవ అధ్యాయము జకరే గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవచంలో దావీ సంతతి వారి మీదను ఎరుసలేము నివాసుల మీదను కరుణించు ఆత్మను విజ్ఞాపనం చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన వాని మీద దృష్టి ఉంచి ఒకడు తన జ్యేష్ఠ కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ పుత్రుని విషయమై ఒకడు ప్రాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రపించు సమాప్తిలో ఈ విషయం గురించి జ్ఞాపకం చేసినాడు మెసేని చంపడం అన్న విషయం వాళ్ళ ప్రభుని చంపడం వలన ఏం జరుగుతుంది అన్న విషయం యుగ సమాప్తిలో అందరూ ప్రభుని తిరిగి సిలివేస్తారన్న విషయం మనం ఆత్మీయృష్టితో అర్థం చేసుకోవాలా సరే మతంలో ఏం చెప్తారంటే ఇసాల్ పల్లె అతను కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు అరే ఒక రోజు నేను మనం చంపినా కదా అని అనుకుంటారంట కానీ ఆత్మీయ దృష్టితో మనం అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని ప్రతి రోజు మనం ఆయన చంపుతున్నాం ఇందాక వాక్యం ప్రకారంగా మేక గ్రంథం ప్రకారంగా తన బిడల్ని చంపడం వలన తన బిడ్డల్ని హింసించడం వలన ఆయనని హింసించినట్లు అనే విషయం అతనే మనకి జ్ఞాపకం చేసి కాబట్టి ప్రతిరోజు మనము ఆయనని హింసిస్తనే ఉన్నామన్న విషయాన్ని ఈ యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది ఆ రీతికి మనం దీన్ని అర్థం చేసుకోవాలా సరే దీన్ని మనం ఈరోజు ముగించుకోలేము వచ్చే వారం వరకు దీన్ని చూసుకోక తప్పదు వచ్చే వారము హైదరాబాద్ అని మనం ముగించుకుందాం ఆయన మరణము వలన మనకు విడుదల కల్పించింది యుగస్ యుగ యుగంలో మనము ఆయనతో పాటు నివసించేలాగా పాపం నుంచి మనకి బిడల కల్పించింది ఎన్నడికి జ్ఞాపకానికి రానియకుండా మనల్ని ఆయన బిడలుగా తయారు చేసుకొని పాపం నుంచి దూరంగా మనల్ని తీసుకొని వచ్చిండి ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించలాగా ఒక శేషము తన స్వకీయ జనంగా పరిశుద్ధ జనాంగంగా తయారు చేసుకొని ఒక చిన్న గుంపులాగా ఇసల్ ప్రజల్లోని నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చిండు మన ప్రభు కాబట్టి ఆయన ఐదవ వర్షంలో చూస్తున్నాం ఆయన సమాధానం మనకు కారకుడు మన ప్రవ్వే సమాధానానికి కారకుడు మనకి సమాధానం ఇస్తాడప్పుడు ఇగస వర్తిలో గొప్ప జనం ఆయనలో సమాధానం పొందుతారు హత సాక్షులై ఆయనలో సమాధానం పొందుతారు దాని తర్వాత అసరుకు సంబంధించిన విషయాలు వచ్చే వరం నుంచి ధ్యానిస్తాం దాని తర్వాత ఈ యొక్క అధ్యాయం ముగిస్తుంది ఈ ఐదవ అధ్యాయం అంతా ఆశ్చర్యకరంగా చెప్పబడ్డ వాక్యాలుంటాయి తిరిగి మీరు ఆ యొక్క సర్పముల తేళ్ల గురించి చూస్తారు చివరికి ఎనిమిదవ అధ్యాయం నుంచి వచ్చేటప్పటికి ఎనిమిది నుంచి పదిహేనవ ఆధ్యానికి వచ్చేటప్పటికి సర్పముల తేళ్లు ఏరితిగా శ్రమలు అనుభవిస్తాయి వాళ్ళు ఏరితిగా దేవుడు శాశ్వతంగా నిర్మూలిస్తాడు అన్న విషయాలు అక్కడ చెప్పబడ్డాయి ఎప్పుడైతే మనకు సమాధానం అనుగ్రహించబడుతుందో ఇసల్పదల కంటే గొప్ప జనం అందరూ సమాధానం పొందినాక తీర్పు ఏరితిగా అశ్వరి మీద ఉంటుంది లేక సర్పముల మీద తేళ్ల మీద ఉంటుంది విషయమే వచ్చే మనం ధ్యానిస్తాం అటువంటి కృప దేవుడు మనకు అనుగరించాలని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధులకు దేవ వదనాలేసయ్య మీరే మాతో మాట్లాడుతున్నారు దాన్ని బట్టి మీకు వందాలు ప్రవ్వ మేమిందులో అనుమానించేది లేదనైనా ఎందుకంటే ప్రవ్వ దుష్టుడు మాకు అనుమానాన్ని తీసుకొస్తాడు కానీ అనుమానాన్ని పారదోల్లేవారు మీరైనా ప్రతి క్షణం మీరే మాకు సహాయకులుగా ఉండి నడిపిస్తున్నారు ప్రవ్వ ఓ రజా మీరే ఆ యొక్క ఆహార నిలయం జీవ ఆహారానికి మీరే నిలయం ప్రవ్వ మీరే ఆ యొక్క బెదలహయం ప్రవ్వ మీలో ఉంటేనే మేము ఎఫరతలాగా తయారగలం ప్రవ్వ మీలో లేకుంటే మేము ఫలించలేం నైనా కాబట్టి మీలో మేము ఉండి ఫలించేలాగా మేము బహుగా ఫలించడము మిమ్మల్ని మహింపరచడం కాబట్టి ప్రవ్వ మేము బహుగా ఫలించి మిమ్మల్ని మహింపర్చే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయ ప్రవ్వ మమ్మల్ని ముట్టండి స్వస్థపరచండి ప్రతి అక్కర్లు కొరతలు తినండి ప్రతి కష్టం నష్టం వీరికి ఇబ్బందుల నుంచి ఓ ప్రవ్వా నిరీక్షణ కలిగి మీ అందు స్థిరత్వమైన మనసు మాకు అనుగురించి నడిపించండి మీరు రాకవస పరుచుకొని మీరే మహింపొందమని రానయ్యున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆ మేన్